గణపతిగ్రహ్మవామహే కవి కవీనాపశ్రవస్తమ జ్యేష్టరాజిబ్రహ్మణా బ్రహ్మణస్పత ఆరు వన్మోహీల సాగరం శ్రీమహాగణాధిపతాశివసార శరాచార్యమ్యమాన్స్మదాచార్యపే గురు పరంపరా ద్రం క్యామదేవాద్రం పశ్యేమాక్షిరైరంగైస్తునూ యశేమ దేవతాయు స్వస్తిన స్తిన పూషా విశ్వేదా స్వస్తినస్తాక్ష్యోరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్ద్యాతుాంతిశాంతిశాంతి తదేత సత్యం మంత్రే కర్మాణ కవయో పశ్యన్ తాని ప్రేత బహుధా సంతత్యాచరథ నియత సమా పంథా సుకృత్యోపే సుకృత్యమణ పంథా సో పుణ్యలోకప్రాప్తి ప్రధానంగా పరలోకాన్ని అసలు రెండు అంటే పరలోకానికి సంబంధించింది ప్రధానంగా ప్రాయశ్యో కొంత ఇహలోకానికి సంబంధించి కూడా లేకపోలేదు మెయిన్లీ పరలోక ప్రధానంగా ఉంటుంది అటువంటి వైదిక కర్మను సుకృతస్య అంటే స్వయం కృతస్య బాగా చేయాలి చక్కగా చేయాలి షు అంటే చక్కగానే సుష్ఠుగా చేయాలి సృష్టిగా భోజ అలాగే సృష్టిగా భోజేసినట్టుగా కర్మలు కూడా సృష్టిగా తీయాలి ప్లాన్గా చేసుకోవాలి సెంటిమెంటాలిటీ పనికిరాదు కర్మ విధిని బట్టి చేయాల్సింది తర్వాత స్వయంగా చేయాలి ఎవరి చెప్పను సబ్స్టిట్యూట్ కర్మలు అంత పూర్ణ ఫలాన్ని నిజానికి నా వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తున్నాను దేవాలయం దేవాలయము అంటే దేవుడు వ్యవస్థ ఉంటుంది ప్రాణప్రతిష్టాన్ని ఉంటాయి ఉదయ పూజ సాయంకాల పూజ పురోహితులు పూజారు ఉంటారు కదా పూజ ఆయన పేరే పూజారి పూజాకారి పూజించేస్తూ ఉంటారు ఉదయం పూజ సాయంకాలం పూజ ఎవడు భక్తులతో సంబంధం లేదా పూజకి ఇట్ ఈజ్ ఆర్గనైజ్ బై ది కమిటీ టెంపుల్ కమిటీ ఆర్ టెంపుల్ ఆర్గనైజ్ ఆర్గనైజేషన్ మార్నింగ్ పూజ ఈవినింగ్ పూజ భక్తులు వస్తారు దర్శనం చేసుకుంటారు వెళ్తారు ఓవర్ భక్తులకి దర్శనం ఒకటికే వాళ్ళ పార్టిసిపేషన్ దర్శనం వరకే ఉంటుంది పూజ చేసేప్పుడు భక్తులు దర్శించవచ్చు పూజ అయిన తర్వాత దర్శించవచ్చు ఓవర్ అంతే అయితే కాలక్రమంలో ఏమైందంటే కమర్షియలైజేషన్ అనే ఒక ఆస్పెక్ట్ ఒకటి ప్రారంభమైంది సో దేవాలయాలకి ఖర్చులు పెరగడం ఖర్చులు వీళ్ళు పెంచుకుంటే పెరుగుతాయి ఇది అలా ఇప్పుడు తిరుపతికి రోప్ వే కడుతున్నారు హూ హాస్పిటల్ ఏమిటో కన్స్ట్రక్ట్ రోప్ వే బట్ దే వాంట్ టు మేక్ ఏ రోప్ వే ఎక్కడో యూరప్లోనో బ్రెజిల్లోనో ఎక్కడో ఉందో అది మనకు కూడా ఉండాలి ఇదే రావాలా ఓకే సో రోప్వే హండ్రెడ్ క్రోర్స్ సో అలాగే పాత ప్రాకారం ఓడగొట్టేసి కొత్త ప్రాకారం టెన్ క్రోర్స్ ఓ పుస్తకం పబ్లిష్ చేయబడినటు దాన్ని శుభ్రంగా తరువుగా స్పాయిల్ చేసి పెడతారు బాగా నాసిరకం అట్ట వేసి భాగవత భగ భగవంతుడి పుస్తకం కదా ఆ పుస్తకం మీద వాళ్ళకి అవ్వాలకి సిద్ధం ఉండదు వాళ్ళు వెంట పడుతూ ఉండాలి వాళ్ళని బతిమిలడాలి నాయనలరా ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేయండి కానీ ప్రార్థన చేస్తే మన మీద కరుణతోటి వాళ్ళు పబ్లిష్ చేస్తారు అదే పది కోట్లు ఆ పాత గోడ కట్ తీసేసి కొత్త గోడ కట్టండి అంటే హ్యా పూలు అందరూ కూడా ఎందుకంటే టెన్ క్రోర్స్ ప్రాజెక్ట్ టెన్ క్రోర్స్ మనీని ఇట్ ఈజ్ ఎ బిగ్ అమౌంట్ సో దెర్ ఆర్ సో many works involved. There is power. మీ చేతిలో ఇప్పుడు పుస్తకం పబ్లిష్ చేస్తున్నారనుకోండి వాట్ పవర్ యూ హ్యావ్ పుస్తకం పబ్లిష్ చేస్తూ హూ కేర్స్ ఫర్ యువర్ బుక్ నో బడీ కేర్స్ దేర్ ఫర్ దెర్ ఈస్ నో పవర్ అదే మీరు గోడ కడుతున్నారు అనుకోండి దెర్ ఈస్ పవర్ ఇన్ యువర్ హ్యాండ్ ఎందుకంటే గోడ కట్టాలంటే నలుగురు మెస్టరీలు మీ చుట్టూ తిరుగుతారు వాళ్లలో ఓ మెస్ట్రీని మీరు సెలెక్ట్ చేయొచ్చు వాడికి వారం అయ్యేప్పటికి పైసలు ఇవ్వాలి వాడు వచ్చి వినయంగా So there is power. And there is money. Money and power. So, Padikotla Gauda Kadate, money and power unntundi, kare Pustikam Vestaya unntundi. Who asked them to make that wall? Why they should make it? Commercialization. Rank commercialization. So, commercialization is the same as Faisal Sampadhinthal. One of them is local deval. Faisal Sampadhinthal. Faisal Sampadhinthal, not Allah Sampadhinthal. సో పూజకి జనాల దగ్గర రెగ్యులర్ గా పైసలు వసూలు చేయడం అనే ఒక స్కీమ్ ఒకటి ప్రవేశపెట్టాం ఆల్రెడీ టెంపుల్ కట్టినప్పుడే పూజకి వ్యవస్థ చేసుకుని కడతాను కానీ ఇప్పుడు ఆ డబ్బులు చాలా ఇంకా ఫర్దర్ గా కోసం అష్టోత్తర పూజ యాభై రూపాయలు సహస్రనామ పూజ వంద రూపాయలు ఎన్ని పూజలు చేస్తారు ఉదయం ఎన్ని పూజలు చేస్తారు సాయంకాలం ఎన్ని పూజలు చేస్తారు ఎంత మంది వస్తే అన్ని పూజలు చేస్తాం ఐదు నిమిషాలకు ఓ పూజ మొదలు పెడుతూ ఉండడమే పూజ మొమ్మ అనుకోమన్నాము పూజ మొదలెట్టడం ఓ పది టికెట్లు కోసాడు ఇక్కడ వీడు పది టికెట్లు కోసాన వీడు ఇక్కడ క్లర్క్ వాడికి సూచన కూడా ఇస్తాడు పది టికెట్లు కోసాను ఇగో పేర్లని మొదలు పెడతాడు ఇంకో ఇరవై టికెట్లు కోసాను మళ్ళీ మొదలెట్టను ఇంకోటి టికెట్లు కోయడంతో బస్సు టికెట్లు కోసినట్టే వైద్య శుద్ధుడా అది పద్ధతి ఆగమశాస్త్రాలు అలా ఏం చెప్పట్లేదు ఉదయం పూజ సాయంకాలం పూజ పొద్దున్న నుంచి రాత్రి దగ్గర పూజ చేస్తూ ఉండడం పని కర్మ అలా చేయకూడదు నిజానికి సంధ్యావందనం చేయమంటే పొద్దున్న ఓ సంధ్యావందనం సాయంకాలం ఓ సంధ్యావందనం క్లీన్ ఓవర్ ఇంకా మళ్ళీ పదిహేను రోజుల దాకా నాకు ఖాళీ ఉండదు మా మిత్రుడు ఉండేవాడు పదిహేను రోజుల దాకా ఖాళీ ఉండదు కాబట్టి అకౌట్ వేసేసుకుని ఓ ముప్పై సంధ్యావందనాలు చేసి పారాయడం ఖాళీగా వాళ్ళు అదే యాంటీబయాటిక్స్ ఏడు రోజులు ఏడు రోజులు పద్నాలుగు వేసుకోరా అంటే పద్నాలుగు వేసేసుకుని పని అయిపోయిందని కూర్చున్నట్టు కాదు కదా సో కమర్షియలైజేషన్ సో కాబట్టి అలా చేయకూడదు సుకృతస్య సుష్ఠుకృతస్య విధి ప్రకారంగా చేయాలి స్వయంగా చేసుకోవాలి మనం టిక్కెట్ కోసేస్తే అయిపోయిందా ఏమే టికెట్ కోసేయడం అంటే అదేదో అందరికీ కూడా ఏదో సంథింగ్ వీ హ్యావ్ డివెన్ అనే ఒక తృప్తి కోసం వీళ్ళు ఇస్తారు వాళ్ళు పుచ్చుకుంటారు ఏదో చేస్తూ ఉంటారు అంత బానే ఉంది కానీ సో ఇట్స్ ఇట్ హాస్ బికమ్ ఐన్ ఎకనామిక్ యాక్టివిటీ బట్ దెన్ సుకృతస్య మీరు పూర్తి చేయదలుచుకుంటే టికెట్కు ఏమైంది టికెట్కు వస్తే ఏదో పది రూపాయలు దానం చేసిన ఫలం వస్తుంది మీరు పూర్తి చక్కగా ఇంట్లో ఒక ష్రైన్ ఉంటుంది కనుక ఆ ష్రైన్ ముందు కూర్చుని సంకల్పం చేసి షోడశోపచారం పూర్తి చేసుకోవాలి అష్టోత్తర శతనామంతో ఓపుకుంటే సహస్రనామంతో చేసుకుంటే మీరు ప్రేమగా శ్రద్ధగా చేసుకుని ఆ టైంలో ఎవరికైనా నలుగురికి ఏదైనా ప్రసాదమో లేకపోతే భోజనమో పెట్టారనుకోండి అప్పుడు మీకు పూర్ణ ఫలం కానీ టిక్కెట్టు కోస్తే ఏమైంది టిక్కెట్టు కోస్తే ఆ దాన ఫలం వస్తుందండి పది రూపాయలు యాభై రూపాయలు మీరు దానం చేశారు చూడండి ఆ ఫలం వస్తుంది సో వైదిక కర్మ చాలా ప్రేమతోటి చేయటం అవసరం దాంట్లో త్యాగం ఇన్వాల్వ్ అయి ఉన్నది భోగాలను అన్నింటినీ కూడా సుఖానుభూతుల్ని భోగాల్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది చాలా సహనం కావాలి తితిక్ష కావాలి నియమం కావాలి సో తర్వాత సంయమం కావాలి ఇంద్రియములపై చక్కటి కంట్రోల్ కావాల్సి ఉంటుంది పవిత్రంగా చేసుకోవాల్సి ఉంటుంది హైజీన్ అవి కూడా క్లీన్గా మెయింటైన్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది సో చాలా మంచి లక్షణాలు ఉంటే కానీ వైదిక కర్మ సాగదు కానీ చేసినట్లయితే మటుకు పూర్ణలాలు లభిస్తాయి ఆ వాక్యమందముతూత్రదీ త్రయ్యాం విహితాని కర్మా తేష పంథా అవశ్యఫలప్రాప్తిసాధనమి సో య్యేత అగ్నిహోత్రదీని కర్మాణ అగ్నిహోత్రము మొదలైన ఏ కర్మలైతే ఉన్నాయో త్రయ్యాం విహితాన్ని కర్మాణి విద్యుజ సామవేదముల ఎందు విధింపబడి ఉన్నటువంటి కర్మలు ఉన్నాయే ఈ కర్మలే అన్ని కలిసి పంథా మార్గము తాని ఏషంథా ఆ కర్మలే ఈ మార్గము కర్మలు మార్గము అంటే ఏమిటి మార్గంలో మీరు నడిచారనుకోండి ఏమవుతుంది యూ విల్ రీచ్ ది గోల్ సో కర్మలు మార్గము అంటే దేనికి మార్గము ఫలానికి సో సరిగా ఫలప్రాప్తి అవుతుంది ఫలము లభిస్తుంది వాటికి మార్గము అంటే సాధనము అని అర్థం మార్గశబ్దానికి సాధనత్వం ఉంది మీరు ఆ పని చేస్తే ఫలం వస్తుంది నిస్సందేహంగా మీకు ఫలం లభిస్తుంది ఏమీ సందేహం లేదు ఎందుకంటే కర్మ నెవర్ గోస్ వేస్ట్ ఇట్ కమ్స్ బ్యాక్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్ కమ్స్ బ్యాక్ అని ఈవెన్ థాట్ ఆల్సో ఇది మానసిక కర్మ దానంతట అది పుట్టిన థాట్ నీ కర్మ అవ్వదు అది కర్మ కర్మ అంటే కర్త చేసిన దానికే కర్మ అని పేరు సో తనంత తనగా ఏదో ఆలోచన వస్తుంది మనకి మనతో చెప్పొస్తాయో ఆలోచనలు ఎందుకు వస్తాయో వాటికి మనకి తెలియదు వాటికి ఏదో లాజిక్ ఉంటుంది ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి దాంట్లో మన కర్తృత్వం ఏ ఇప్పుడు తిరుపతి దేవస్థానం గుర్తుకొచ్చింది నాకు దానికి ఏమైనా సందర్భం ఉందా ఏదో అలాగే ఆలోచన వస్తూ దానికి నా కర్తృత్వం ఆయన ఎలా ఆలోచన అలా అన్నానంతే కానీ తీరు కూర్చుని ఒక వ్యక్తిని మీరు ద్వేషించారనుకోండి ఆ వ్యక్తిని గుర్తు చేసుకుని యు సెండ్ ఎ థాట్ అండ్ ఈ విల్ థాట్ వాడికి వాడికి వినాశము కలుగుగాక అనే ద్వేషం అంటే అలాగే ఉంటుంది అటువంటి థాట్ని మీరు రిలీజ్ చేశారనుకోండి ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇప్పుడు కాకపోతే మరోపుడు ఇప్పుడు వెంటనే వెంటనే కూడా మనకి హృదయంలో దుఃఖాగ్ని దుఃఖము కలుగుతుంది ఆ బాధ ఉంటుంది బట్ లేటర్ ఆల్సో ఈ విల్ థాట్ ఇట్ విల్ టేక్ ఎ సర్కిల్ అండ్ కమ్స్ బ్యాక్ సపోజ్ యూ సెండ్ ఓన్లీ గుడ్ థాట్స్ మంచిగానే ఆలోచించటం గుడ్ విల్ కమ్ టుఅర్స్ ఇట్ ఈస్ ది లా ఆఫ్ నేచర్ యూ కెనాట్ అవాయిడ్ ఇట్ కాబట్టి సో మనం మన సమాజంలో గత పాతికి ముప్పై సంవత్సరాల్లో వీఆర్ కటింగ్ ట్రీస్ కంటిన్యూస్లీ కనపడే ట్రీస్ నన్నింటినీ కొట్టి పారేస్తాం వర్షాలు కావాలంటే ఎలా పడతాయి మేఘాలు వస్తాయి కానీ వర్షం పడదు ప్రెసిపిటేషన్కి కొన్ని కండిషన్స్ కావాలి కదా ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వవు సో మేఘాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వర్షం చుక్కబడదు జూన్ అంతా అలాగే గడిచిపోయింది మీరు గమనించరో లేదో ఎందుకంటే ప్రెసిపిటేషన్కి కావాల్సిన ఫెసిలిటీ లేదంటే సో మనం చేసిన పనికి ఫలాన్ని మనమే అనుభవిస్తాం వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ కుటుంబంలో కుటుంబంలో వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకుని తప్పు పని చేస్తారు సో దే విల్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ కాబట్టి వైదిక కర్మ వేద రహితమైన కర్మని చక్కగా క్లీన్గా అర్థం చేసుకుని చేయాలి అర్థం చేసుకోకపోతే ఏమవుతుందంటే కర్మలో కనుక అవగాహన లేకపోతే అది సూపర్ స్ట్రిషన్ చాలా చోట్ల అలా అయిపోతూ ఎందుకంటే కర్మఠుడు జ్ఞానశత్రుత్వాన్ని డెవలప్ చేసుకుంటాడు హీ డెవలప్స్ హాస్టిలిటీ టువర్డ్స్ నాలెడ్జ్ నాలెడ్జ్ అనేప్పటికీ హీ బికమ్స్ హాస్టైల్ ఆ ఉండండి ఇప్పుడు కంగారుల ఇప్పుడు హడావిల్లో జ్ఞానం అంటారు అని ఈ ఈ లైక్ ఇట్ రకమైన యాటిట్యూడ్ డెవలప్ చేస్తాడు సో ఒళ్ళు హోనమా కర్మ చేస్తాడు భోజనం చేసి పడుకుని తిరుగుతాడు ఎప్పుడు జ్ఞానం తను చేసే కర్మలు తెలుసుకుందామనే ప్రయత్నం చేయడం సో ఆ స్థితిలో కొనసాగినప్పుడు క్రమంగా సూపర్ స్టిషన్లోకి వెళ్ళిపోతుంది సో దే డూ లైక్ దే డూ ఆల్ థైండ్స్ ఆఫ్ థింగ్స్ అలా ఇమాజినేటివ్గా అప్పటికప్పుడు క్రియేట్ చేసి చేస్తూ ఉంటారు సో మెనీ థింగ్స్ మనకు కనపడుతూ ఉంటాయి ఎనీవే సో సుకృతస్య కరెక్ట్గా చేయాలి కర్మ అది ఇక్కడ చెప్పబోయే ప్రకరణ ఉంటుంది అదే కరెక్ట్గా మీరు కర్మం చేయాలి కర్మను చేసేప్పుడు దాంట్లో కాంప్రమైజెస్ అవి వద్దు చిన్నదైనా చేసింది తక్కువైనా క్లీన్గా చేయాలి ఇది వైదిక కర్మలదే కాదు లౌకిక కర్మలకు కూడా వర్తిస్తుంది తర్వాత మంత్రం అన్నాము యదా లేలాయతే సమిే హవ్యవాహనే తదాజ్యభాగౌ అంతరేణ आहुति प्रतिपाद अहुति अंत मन द्रव्या अग्नि देवत की समर्स्ट दाने आहुति अटार वैदिक कर्म वैदिक कर्मो अग्निहोत्र सूर्य टू आलर्स मेन आलर्स अग्निहोत्र सूर्य अकेशनल वाटर ने को आलर् उपयोग नदी नदी जल उ దాంట్లో నదిలో నిలబడి నది జలంలో ఆరాధన చేయటం రండి మా ఇక్కడ కూడా ఖాళీగా ఉండదు సో నదిని ఆరాధించటము అక్కడ వాటర్ జలమే ఒక ఆల్టర్ ఆల్టర్ అంటే వేది ఒక ఒక ప్రతీక ఈశ్వరుణ్ణి మీరు అంటే ఒక చోట ఫిక్స్ చేయాలి కదా ఈశ్వరుణ్ణి భావనారూపంగా ఈశ్వరుడు సర్వవ్యాపకుడైనా ఎక్కడో ఒక చోట ఈశ్వరుడు ఉన్నాడు అని అనుకోవాలి అనుకోట్టే ఆ తర్వాత ఆరాధన ఆరంభం అవుతుంది అలా మీరు అనుకోలేదనుకోండి ఆరాధన ఎక్కడ చేస్తారు దేయం చేస్తారు సో సూర్యుడు ఒక ఆల్టర్ సూర్యుడికి మరి ఏమి ఆరా సమర్పిస్తామంటే అన్నీ సమర్పించవచ్చు ఏమండి అన్నీ అంటే సమర్పించేవి కొన్ని లిమిటెడ్గా ఉంటాయి ఆల్టర్ని బట్టి ఉంటుంది ఇప్పుడు సూర్యుడు ఉన్నాడనుకోండి అర్ఘ్యాన్ని సమర్పిస్తాను నీటిని చేతిలోకి తీసుకుని సమర్పిస్తాను సమర్పించడం అంటే ఇక అలాగా ఆఫర్ చేస్తాను సో అర్ఘ్యం ఆఫర్ చేస్తారు నమస్కారాన్ని ఆఫర్ చేస్తారు తెలిదాల్ యూ క్యాన్ డూ ఇంకా అంతకంటే ఏం చేస్తారు కూడా నైవేద్యం కూడా పెడితే పెట్టచ్చు భోజన పెడతారేమో నాకు తెలిసే అర్ఘ్యము నమస్కారమే కనపడతాయి తర్వాత అగ్ని ఉందనుకోండి ఏం ఆఫర్ చేస్తారు ఆహుతి ద్రవ్యాలనే ఆఫర్ చేయాలి ఏది పెడితే అది అగ్నిలో పారేయడం కాదు ఆహుతి ద్రవ్యాలు ఉన్నాయి నెయ్యి వండిన అన్నము పురోడాశయం పురోడాశనం అంటే క్యాసర్ లాంటివి గోధుమతో చేసినటువంటి స్వీట్ బాల్ వీటిని ఆఫర్ చేస్తారు మెయిన్గా అగ్నిలో పుష్పాలను కూడా ఈ మధ్యకాలంలో స్మార్థకర్మంలో ఉంది వైదిక కర్మల్లో ఈ మూడే కనపడతాయి నేను వేదం వల్లించే నాకెక్కడా కూడా పుష్పాన్ని అగ్నిలో ఆహుతి చేసిన సందర్భం నాకు కనపడలేదు కానీ వైదిక కర్మలు స్మార్త కర్మలని పురాణానికి సంబంధించిన కర్మలు వేదంలో చెప్పిన కర్మలు కావు పురాణాల్లో ఏవో కర్మలు చెప్తూ ఉంటారు ఆధ్వర్యంలోనే నడుస్తాయి అక్కడ ఏమైనా పుష్పాలను ఆఫర్ చేయటం అనేది కనపడుతుంది కానీ పూని నిప్పుల్లో వేయటం అన్నది సంభవ్ ఇట్ లుక్ వెరీ అప్పీలింగ్ టు బి వెరీ ఫ్రాంక్ అబౌట్ ఇట్ నిప్పుల్లో వేయాలని అనిపించరు పువ్వుని దేవుడికి సమర్పించాలనిపిస్తుంది అయితే నితుల మీద పెట్టుకోవాలి కానీ నిపుల్లో హైడ్ ఆఫ్ ఉన్న దిస్ సంథింగ్ బిట్ అనూష్వ్ బట్ ఎక్కడైనా ఉండొచ్చు కూడా ఎనీవే అగ్ని ఒక ప్రధానమైనటువంటి ప్రతీక ఈశ్వరుని ఆరాధించటానికి వేదము అంటే అగ్ని అగ్నితోటే ఆరంభం అగ్ని అగ్ని అగ్నే అసలు వైదిక కర్మ అంటే అగ్ని అంచేత స్మార్థకర్మల్లో కూడా అగ్నిస్థానంలో దీపం దీపం అగ్నికి ప్రతీక దీపానికి ముందు దీపారాధన చేస్తే కానీ దీపారాధన అంటే ఏమిటి దీపాన్ని ఆరాధించుట దీపారాధన అంటే దీపం వెలిగిస్తే దీపారాధన అన్నట్టే ఇప్పించుట అయితే కొద్దిగా ఆరాధన కూడా చేస్తా దీపం వెలిగించి దానికి ఏదో కుంకుమో పసుపు అక్షతలో ఏవో ఆఫర్ చేస్తారు దీప పూజ అని ఉంది తమిళనాడులో చాలా ఫేమస్ వెరీ నైస్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఈవెన్ థియసాఫికల్ సొసైటీ పీపుల్ దే డూ ఫైర్ వర్షిప్ సో కాకినాడలో థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళినప్పుడు చూశాను చాలా వాళ్ళ పూజ నాకు బాగా నచ్చింది ఐ లైక్ ఇట్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్ ఎందుకంటే ఒక దీపం వెలిగిస్తారు ఆ దీపానికి పూజ చేస్తారు క్లీన్ తర్వాత దీపం దీపం నీరాజనం ఏదో వస్తుంది చూడండి అక్కడ ఇంకో దీపాన్ని వెలిగిస్తాడు అక్కడ ఎదుర్కొండగా ఆలుతరు దీపం దానికి ఆరాధన చేయాలి కదా దీపం దర్శనామేదో ఉంటుంది కదా లేకపోతే నీరాజనం దర్శాము దానికి ఇంకో దీపం వెలిగిస్తాడు వెలిగించి ఆ దీపం ఏమో పరమేశ్వరుడు ఈ దీపం జీవుడు ఈ జీవుణ్ణి పరమేశ్వరునిలో నేను సమర్పిస్తున్నాను అని చెప్పి ఆ మంత్రాన్ని చెప్పి ఈ దీపాన్ని తీసుకెళ్లి ఆ దీపంలోకి జత అంటే ఈ ఒత్తిని తీసుకెళ్లి ఆ దీపంలో ఆ కుందిలో వేసి కొంచెం పెద్దది ఉంటుంది కదా దాంట్లో వేసేసి హి ఈ మంట కూడా ఆ మంటలో కలిసిపోయేట్లే చేస్తారు ఎంత బాగుందో అసలు ఆ కర్మ చేస్తుండగానే ఒక చక్కటి సంస్కారం వీడి మనసులో నెలకొంటుంది సో ఫర్ సమ్ ఆఫ్ సచ్ రీజన్స్ ఐ లైక్ దైట్ పూజ వాళ్ళు కేవలం దీపాన్ని పూజ చేసేస్తారు దీపానికి పూజ చేయటం అంటే ఇప్పుడు కుంకుమలు లేదా పుష్పాలు వేయాలనుకోండి ఆ తుంది అనేది ఉంటారు చూడండి దానికే ఆ పీఠానికే పూజ దీపంలో వెళుతూ ఉంటుందంటే చాలా బాగుంది ఆ కాబట్టి ఆ విధంగా అగ్ని ప్రతీక సరే ఆధునిక కాలంలో పౌరాణికమైనటువంటి మూర్తుల యొక్క ఆరాధన అన్నది కూడా ఉన్నది అస్ట్ సో ఇక్కడ వైదిక సంస్కృతి వైదిక అంటే అగ్ని అంచేతనే ఈవెన్ మీరు ఏదైనా శ్రీకృష్ణుని ఫోటోనో దేన్నో పూజ చేసిన సందర్భంలో కూడా మొట్టమొదటి అగ్నిని వెలిగిస్తారు దీపారాధన అది లేకుండా పూజే ఉండదు అసలు ముందు దీపం వెలిగించి అప్పుడే ఆచమనం చేసి మొదలు పెడతారు సో అగ్ని ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వేదిక్ ఆల్టర్ పర్నీ వర్షం సరే ఇంకా యజ్ఞయాగాది కర్మలైతే సమస్య ఉంది అగ్నే ఉంటుంది ప్రధానంగా అగ్ని ప్రధానమైన అగ్ని తప్పింకే ఉండదు ఏదో చండీ యాగము రుద్రయాగము నారాయణ యాగము ఇలాంటి యాగాల్లో ఇవన్నీ మళ్ళీ పౌరాణికాలు స్మార్థ యాగాలు అంటారు వీటిల్లో మళ్ళీ అక్కడే ఓ టెంపరీ ఆల్టర్ ఒకటి పెడతారు అక్కడ ఏదో చండీ బొమ్మ లేకపోతే విష్ణువు బొమ్మ ఏదో బొమ్మ ఏదో పెడతారు వచ్చిన వాళ్ళందరూ దర్శించి వెళ్తూ ఉంటారు కూడా అక్కడ అగ్ని ఉంటుంది బొమ్మ ఉంటుంది వెరాస్ యజ్ఞంలో అగ్ని మొదలైన యజ్ఞాల్లో అగ్ని తప్ప ఇంకా ఏమేమి వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే వైదికులు విగ్రహారాధన చేసేవారు కాదు వైదికులు అగ్నిలో సూర్యునిలో జలములో ఆరాధన చేసేవారు విగ్రహారాధన పౌరాణికము ఇట్స్ ఏ డెవలప్మెంట్ ఓవర్ వేదిక్ సివిలైజేషన్ హిస్టారిక్గా అస్తూ సో మనం ఆ సిచ్యువేషన్ని ఇక్కడ పరిశీలిస్తున్నాము యదా అర్చిహి లేలాయతే ఆ మంట మండుతుండగా మీరు ఆహుతిని వేయాలి అగ్ని స్వాహానం నాలుగు చుక్కలు నెయ్యి వేస్తారనుకోండి పొగలో వేయకూడదు మంటలో వేయాల్సింది ఆ జ్వాలలో వేయాలి లేలాయతే అంటే ఆ వచ్చినప్పుడే అర్చి అంటే నిప్పు జ్వాలలుగా ఉన్నప్పుడే ఎప్పుడు జ్వాలలు హవ్యవాహనే సమిే హవ్యవాహనుడు అంటే అగ్ని ఆయనకి హవ్యవాహనుడు అని పేరు పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడంటే ఎవరి ఉత్తరాలు వాళ్ళకి బట్వాడా చేస్తాడు ఆ విధంగా ఈ అగ్ని ఎవళ్ళ ఆహుతులను వాళ్ళకి బట్వాటా చేస్తారు సోమాయ అనే అగ్నిలో వేస్తారు ఆయన పుచ్చేసుకూడదు అది సోముడికి సమర్పిస్తారు ఇది కూడా ఆహుతి మలా నాయన నీకు తీసుకో అని సోముడికి ఇచ్చేస్తారు ఇంద్రాయ స్వాహ ఆహుతి ఇంద్రుడి సో అగ్ని పోస్ట్ మ్యాన్ లాబ్ చేస్తూ ఉంటాడు కనుక ఆయనకి హవ్యం వహతి ఇది హవ్యవాహన సో పోస్ట్ వాహకుడు అంటారు చూడండి అలాగే హవ్యవాహన ఆయన హవ్యవాహనే అంటే అగ్ని సమిద్ధే సమ్యక్ ఇద్దే చక్కగా ప్రజ్వరిల్లజేయబడగా ఇంధనం వేస్తే యుద్ధము అవుతుంది నాలుగు కట్టెలు క్లీన్గా వేస్తే మంచివి అప్పుడు మంట వస్తుంది ఆ జ్వాల అలాగా ఉన్నప్పుడు మీరు ఆహుతుల్ని వేయాల్సి ఉంది ఆహుతుల్ని కూడా దానికి ఒక ప్లేస్ ఉంటుంది అదే మన సుష్ఠు కృతస్య బాగా చేయాలి కర్మ అన్నది క్లీన్గా చేయాలని మనం చేశాం కదా అదే వర్ణిస్తున్నారు ఇలాగా రెక్టాంగులర్గా ఉంటుంది అది కుండము అగ్ని కుండము రెక్టాంగులర్ గాను అయితే స్క్వేర్ అనుకోండి ఈ స్క్వేర్లో రెండు స్పాట్లు ఉంటాయి ఆ స్పాట్లకి ఆజ్య భాగములు అని పేరు వాటికి పేరు కూడా మీకు మీనింగ్ఫుల్ గానే ఉందిగా ఆజ్య అంటే నెయ్యి पार अगर नयि में वेस्ो यदी मोता आज्य भाष्यकार आज्य भाजपा आहुत आहुती आहुत वाट प्रतिदर्पि रुत अग्निहोत्रो रुई अभी आवरा शंकर भाष्य सो उदय अग्नवाह सूर्य स्वाह సాయంకాలం అయితే అగ్నేయ స్వాహ సోమాయ సో రెండే ఆహుతులు ఆ రెండు ఆహుతుల్ని ఇచ్చేప్పుడు బియ్యం కడిగేసి కొంచెం నానబెట్టి ఆ నానబెట్టిన బియ్యాన్ని హోమం చేస్తారు ఉండక్కర్లేదు కూడా అగ్నిహోత్ర కర్మలో ఆ రెండు ఆహుతుల్ని ఇచ్చేప్పుడు క్లీన్గా ఆ మధ్య భాగంలో వాటిని ఆ వేయాలి అంతేగాని వీళ్లతోటి వాళ్లతో కబుర్లు చెప్తా అటు చూస్తూ అగ్నేయ స్వాహ స్వాహ అన్నప్పుడు దాంట్లో విశిరేషంగా ఉండడం కాదు అలా విశ్లేషిస్తూ అంటే కర్మ చేస్తుంటే ఇప్పుడు వెయ్యి సార్లు హోమం చేయాలనుకోండి ఒకసారి రెండే ఆహుతులు అంటే క్లీన్గా చేస్తారు వెయ్యి సార్లు చేయాలనుకోండి పొద్దు నుంచి సాయంకాలం దాదాకా వేస్తూనే ఉండాలనుకోండి ఇంకెంత్లీ చేస్తారు కొంత ఒక రకమైన మెకానిజం మెకానికల్ నెస్ వచ్చేస్తుంది పిక్చర్లో ఇది కన్నా ఫాల్ట్ విత్ ఇట్ ఒకసారి చేస్తే అంచేతనే చేసేది ఏదో క్లీన్ గా చేయాలి అనే పెట్టుకోవాలి లిమిటెడ్గా సో సహస్రనామ పూజ మొదలు పెట్టారనుకోండి మీ మనస్సు నిలవదు అక్కడ పువ్వులు చాలవు భక్తులు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకు వచ్చిందిలే క్లీన్గా అష్టోత్తరం చేసుకుంది ఆన్ వే ఆఫ్ టు ఇంగ్ గండుగా ఆ పవన్సేపు మనస్సు దాని మీద నిలిపి చక్కగా ప్రేమగా భక్తిగా పుష్పాలను సమర్పించారు టూ ఆల్డీ థౌజండ్ విత్ ఆల్మోస్ట్ ది సేమ్ స్పిరిట్ అన్నట్లయితే సహస్ర చే కానీ ఏమవుతుందంటే మన వాళ్ళు ఈ కర్మఠులు వాళ్ళు దాన్ని అలా పెంచుకుంటూ పోతారు కర్మను అలా ఎక్స్పాండ్ చేస్తూ పోతాను దే డోంట్ కుట్ ఎన్ ఎండ్ టు దాట్ ఆ స్వభావం అలాంటిది క్లాస్ ఉందనుకోండి అలా పెంచుకుంటూ పోరా వన్ అవరో వన్ అండ్ హాఫ్ అవరా ఎప్పటికీ పూర్ణమత చెప్తారు ఎవరు దాన్ని వెళ్తారు అదే కర్మ ఉందనుకోండి నడుస్తూ సో అష్టోత్తర శతనామ పూజ ఉందనుకోండి సహస్రం థౌజండ్ విచ్ ఇస్ ఓకే లక్షార్చిన జాతం అని మొదలు పెట్టారు లక్షార్చన అనేప్పుడు గే మెకానికల్ అయిపోతుంది లక్ష అమలు రోజులు లక్షార్చన అయితే కొంతమంది లక్షార్చన లక్షార్చన కూడా ఏదో కింద మీద కూడా మంది కలిసి చేయొచ్చు కోటి కోటి పూజ కోటిపత్రి పూజ అది మొదలుపెట్టాం కోటి అంటే చెట్లన్నీ కూడా వీళ్ళు మారేడు చేయాలన్నట్లయితే మై గుడ్నెస్ ఇంకా చుట్టుపక్కల అక్కడ మారేడు చెట్టు లేకుండా చేసేస్తారు అలాగే కాకు కూడా కాకపో మొత్తాన్ని దురిపి పారేస్తారు కోటి పత్రి కోటి పత్రిక దట్ ఈజ్ బెటర్ సో దీజ్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇష్యూస్ వన్ హ్యాస్ టు కేర్ఫుల్లీ వర్క్ భాష్యం చూద్దాము త్ర అగ్నిహోత్రమేవ తావత్ ప్రదర్శనార్థముచ్యతే సర్వకర్మణాం ప్రాథమ్యాత్ ఇది అవతారిక ఈ వైదిక కర్మలు చాలా ఉన్నాయి తత్ర అంటే తేషు చాలా ఉన్నాయి కదా వీటిల్లో మొట్టమొదట అగ్నిహోత్రం అనే కర్మని చెప్తున్నారు అగ్నిహోత్రం కర్మ నిరూపిస్తున్నారు ఎందుకంటే అగ్నిహోత్రం చెప్పి ఆ తర్వాత మిగతా కర్మలు చెప్తారనే కాదు ప్రదర్శనార్థం ఇది కర్మంతో చేస్తే యాటిట్యూడ్ ఎలా డిఫ్ ఉండాలో చెప్పడం కోసం ఏదైనా ఒక కర్మ ఎగ్జాంపుల్గా తీసుకు చెప్తే బాగుంటుందని ఉన్న వాటిల్లో కల్లా సింప్లెస్ట్ అయినటువంటి అగ్నిహోత్ర కర్మను తీసుకుని ప్రదర్శనార్థం ఇల్లస్ట్రేషన్ కోసం ఒక ఐడియా ఇవ్వడం కోసం వంట అలా కాదండి సర్వకర్మణాం ప్రాథమ్యాత్ అనేక కర్మలు రాబోతున్నాయి ఆ లిస్ట్ అంతా వస్తుంది వీటి అన్నింటిలోకి మొట్టమొదటిది అగ్నిహోత్ర కర్మ సింప్లెస్ట్ ఇది విఘ్నేశ్వర పూజలు అట్లేదు ఇప్పుడు ఈ పూజ నేర్చుకునే వాళ్ళు ముందు గణే విఘ్నేశ్వర పూజ నేర్చుకుంటారు విఘ్నేశ్వర పూజ వచ్చేస్తే ఇంకా మిగతా పూజలు అన్నీ కూడా అల్లుకుపోవచ్చు అదే మోడల్లో అదే మోడల్లో ఉంటాయి ఇంకేమి పదహారు ఉపచారాలు అదే వరుసలో ఉంటాయి గణేశ్వరనో గణనాథ బదులు ఇంకేదో పేరు పెట్టడం సో పాహిమాం గణేశ్వర అని అది విష్ణు పూజ అనుకోండి పాహిమాం గణేశ్వర అంటే వాళ్ళు వైష్ణవులైతే కోప్పడతారు కూడా ఎందుకంటే శ్లోకం అలా వల్లించి వస్తాడు అయినా కాబట్టి వెంటనే తెలివితేటలుగా ఏం చేస్తాడు ఉపాహిమాం వెంకటేశ్వర అందాన్ని ఆ గణేశ్వర వెంకటేశ్వర పెట్టేస్తాడు ఇట్స్ ఆన్ అటర్ ఆఫ్ మేకింగ్ స్లైట్ ఇంట్ విచ్ కెన్ బి రెడీలీ డన్ సో ఎనీవే సర్వకర్మలకి కూడా పూజలకి విఘ్నేశ్వరి పూజ అలాంటిదో వైదిక కర్మలన్నిటికీ అగ్నిహోత్రము అలాంటిది ప్రాథమ్య కాబట్టి ముందుగా దాన్ని వ్యాఖ్యానం చేస్తారు తథం సో తగ్నిహోత్ర అగ్నిహోత్రకర్మ ఎలా చేయాలి ఓకే యదవ ఇంధనై అభ్యాహితై సమ్యగిద్ధే సమి హవ్యవాహనేేలాయే చలర్చి యదా ఏవ ఏకాలమునందైతే ఇంధనై అభ్యాహితై సమ్యక్ ఇద్దే సమిే ఆ సమిధే అనే మాటను వర్ణిస్మర్ సమిే అంటే సమ్యక్ ఇద్దే బావుగా ప్రజ్వరిల్లజేయబడిన ఎలా ప్రజ్వరిల్లుతుంది మంట అంటే ఇంధనై అభ్యాహితై మీరు ఇంధనములను అంటే ఎండు కట్టెలను అభ్యాహితీ దాంట్లో జాగ్రత్తగా వేసినట్లయితే బాగా ప్రజ్వరిల్లుస్తుంది మనం పూర్ణాహుతి చేసేప్పుడు మనం వైదికులు ఏం చేస్తారంటే ఇంకో ఐదు నిమిషాల్లో పూర్ణాహుతి వస్తుందనగా బాగా కట్టెలోవి బాగా వేసి దాన్ని ప్రజ్వరిల్ల చేస్తారు ఎందుకంటే ప్రజ్వరిల్లినప్పుడు ఆహుతిని సమర్పించాల్సి ఉంటుంది కనుక సో ఆ విధంగా సమిద్దే హవ్యవాహమే అగ్నిహోత్రు అగ్ని బాగా చక్కగా ప్రజ్వరిల్లినప్పుడు అప్పుడేమవుతుంది లేలాయతే కదా లేలాయతే హ్యర్చిహి అర్చి అంటే జ్వాల లేలాయతే ఇలా ఇలా కదులుతూ ఉంటుంది అగ్ని జ్వాల ఇలాగ నిటారుగా రాదుగా అలాగా పాము మెలికలు తిరిగినట్టుగా మెలికలు తిరుగుతూ ఉంటుంది సో ఆ లేలాయతే అనే పదం అగ్నిహోత్రానికి గాయత్రి కూడా అలాగే ఉంది య ధీమహి తన్నో అగ్ని ప్రచోదయా తనుంటుంది మొట్టమొదటి ఏదో ఉంది అక్కడ లాలీలాయ ధీమహి లాలీలాయ అంటే లేలిహానహ అని అర్థం అంటే చలతి ఆ జ్వాల ఇటు అటు మహా వేగంగా కదులుతూ ఉంటుంది అని అర్థం అటువంటి అలా కదులుతున్నప్పుడు అప్పుడు హోమం చేయాలి అది పెద్ద జ్వాలలు ఉండాలనే అభిప్రాయం కాదు చిన్న జ్వాల చాలు కానీ జ్వాళం ఉండాల్సిందే తదా తస్ కాలే లలాయమానే చలచ్యర్చిషి ఆజ్య ఆగయో అంతరేణ మధ్యే ఆవాపస్థానే అది సో తదా తస్మిన్ కాలే ఆ సమయంలో చక్కగా ఆ సమయంలో అంటే లేలాయమానే చలచర్చిషి సో అగ్నిజ్వాలలు చక్కగా ఇటు అటు కదులతో మండుతున్న సమయంలో ఈ ఆహుతి వెయ్యాలి ఓకే ఎక్కడ వేయాలి ఆజ్య భాగౌ అంతరేణ అంతరేణా అనే పదాన్ని అవ్యే అది అంటే రామేణ ఏం కాదు మధ్యలో అని సో ఆ అంతరేణా వచ్చినప్పుడు ద్వితీయ వస్తుంది అంతరాంతరేణ యుక్తే అనే సూత్రం చేత కర్మప్రవచనీయాన్ని సముజ్ఞొచ్చి కర్మప్రవచనీయే ద్వితీయ అని ద్వితీయ విభక్తి వస్తుంది సో ఆజ్యభాగౌ ద్వితీయ విభక్తిది ఆజ్యభాగౌ అంతరేణ అంటే ఆజ్యభాగో మధ్యే అని అర్థం ఆ ఆజ్యభాగములకు మధ్యలో ఆజ్యభాగము అంటే ఈ మనం నెయ్యిని హోమం చేసినప్పుడు ఆ దేవతలు స్వీకరిస్తారు ఆజ్యస్య భాగ యశాంతే ఆ దేవతలకి ఆజ్య భాగులు అని పేరు ఎవళ్ళ దేవతలు సాయంకాలం అయితే అగ్ని సోమ అగ్నిస్వాహ సోమస్వాహ సో అగ్ని సోమౌ అని ట్విన్ దేవతాస్ ఈ అగ్ని సోమ అనే ఇద్దరు దేవతలకి ఆజ్య భాగములు అని పేరు అయితే దేవతల మధ్యలో అంటే అర్థం ఏమిటి ఆ కుండంలో ఇది అగ్నిస్థానము ఇది సోమస్థానము అని స్థానాలు నిర్దేశించబడతాయి ఆ స్థానములో మధ్యలో ఎంత కూడా అగ్నిహోత్ర కర్మలో ఒక ప్రొసీజర్గా వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇది అగ్నిస్థానము ఇది సోమస్థానము అని భాగ స్థానాలని నిర్దేశించి పెడతారు ఆ స్థానాలకి మధ్యలో హోమం చేయాలి ఎక్కడో అక్కడ పారేయడం కాదు సో దాన్నే ఆవాప ఆవాపము అంటే ఉల్చుత ఆవాప స్థానే ఎక్కడ ఆవాపము అగ్ని ఈ ఆహుతిని వేసే చోటు ఆ ఆహుతిని వేయుట దాని పేరు ఆవాపం ఆహుతిని వేసే స్థానానికి ఆవాప స్థానము అంటారు ఆ అవాప అక్కడ వేస్తారు ఇంకైతేనే వేదం రోజుకున్నటువంటి కర్మశాస్త్రంలో నిష్ణాతులైన వాళ్ళు చూపిస్తారు చూపించడమే కాదు అలా వేలు పెట్టి చూపిస్తారు ఇక్కడ వేయి ఎక్కడోకటి వేయడం కదా ఇక్కడ వేయాలి రెండే ఆహుతులు రెండే ఆహుతులు వేసేప్పుడు క్లీన్గా వేయొచ్చు కదా సో ఇక్కడ వేయని చూపిస్తాం చూపిస్తే వీడు అక్కడ వేస్తారు ఆ వాప స్థానే ఆహుతి ప్రతిపాదయేత్ ప్రక్షిపేత్ దేవతాబుద్ధిశో ఆహుతి స్థానాన్ని ఫిక్స్ చేసుకుని ఆహుతిని చేతిలోకి తీసుకుని చేతిలో కానీ సురుక్కు కానీ సురవం సందర్భాన్ని బట్టి అగ్నిహోత్రకములో చేతితో వేస్తారు సో చేతినే సృష్టి కింద పడతాను ఆహుతిని తీసుకుని అక్కడ దేవతాముద్దిశ్య ఆ దేవతని ఉద్దేశించి ఆ మంత్రం చెప్తే దేవత వస్తుంది పిక్చర్లు అంటే స్వాహ సోమాయ స్వాహ అని ఆ మంత్రం చెప్తూ ఆ స్వాహ అంటూ నేను ఆహుతిని ప్రక్షిపేదు ప్రతిపాదయేదంటే ప్రక్షిపేది వెయ్యవలెము దేవతాముద్దశ్య ప్రతిపాదే ఆ దేవతని మంత్రంతో స్మరించి అంటే మంత్రం చెప్తూనే దేవత స్మరణకు వస్తుంది కదా స్మరిస్తూ ఆ అవతన అక్కడ వెయ్యాలి కర్మ కర్మను చేసేప్పుడు ఆ నియమాన్ని జాగ్రత్తగా పాటించాలి విధికి ప్రధానం యూ డూ దిస్ లో యూ విల్ గెట్ తెరీ రిసల్ ఆల్ ఫెయిత్ బేస్డ్ థింగ్ ఇట్ ఈస్ ఆ ఫెయిత్ బాగా దృఢంగా ఉండాలి లేకపోతే చేయలేదు ఫెయిత్ లేకపోతే చేయలేదు ఒకసారి నేను ఒకసారి సత్యనారాయణానికి ఎవరో పిలిస్తే వెళ్ళాను ఏదో మొహమఠానికి వెళ్తాం పిలిచినప్పుడు ప్రేమగా పిలిచినప్పుడు ఒకప్పుడు అవసరం అవుతుంది వెళ్తాం సరే ఆ వ్రతం గంట సేపు పూజారి గారు చేయించారు గంట గంటే చేయిస్తారు పాపం ఆ యజమా ఆమె భార్యాభర్త కలిసి పక్క పక్కన కూర్చొని చేస్తారు కదండి భార్య ప్రేమగా అన్ని చేస్తుంది పుష్పాలు ఏమిటే పుష్పాలు అక్షతం ఏమిటంటే అక్షరం భర్త ఉన్నాడు ఇతడు ఏదో అలాగే నీరసంగా చేస్తున్నాడు అయిపోయింది వ్రతం అంతా అయిపోయింది దండాలవి పెట్టే టైం వచ్చింది సరదనమాట నేను ఇతను నన్ను ఇంకా దిగబెట్టే టైంలో ఇద్దరిని నేను అడిగాను ఏమీ అంత ఉత్సాహంగా చేయలేదు మీరు అని అడిగాను అంటే నాకు ఈ కర్మ మీద శ్రద్ధ తక్కువండి నా భార్య మాట కాదని కూర్చున్నాను నేను ఆ నాట్ కీన్ అబౌట్ ఇట్ అని చెప్పాడు పాపం ఫెయిల్గా చెప్పాడు సో అలాగా కర్మలో శ్రద్ధ లేకుండా కర్మ చేయటం ఇబ్బంది అవుతుంది యూట్ గో ఆన్ డూయింగ్ కదా సో అది ఫెయిత్ బాగా దృఢంగా ఉన్నప్పుడే మీరు చేయగలరు so you should have faith then only you should do i you Allah, i don't say that i say you should do with faith am inga men karma lo baarni chesamandi inga men edana kontha dhyanam adi cheskuntamu ma karma meda manas lagnam kaatalledo ani kontha mandi antaru kontha mandi ki sahajanga karma yendo manas lagnam avutundi they should do it okal itondhi complaint evallane chesaru ankondei ఇప్పుడు నేనేం చెప్తానంటే పోలనండి మీరేం బెంగ పెట్టుకోండి పెట్టుకోవద్దు దాని గురించి చింత చేయవద్దు పునాధ్యానమే జాగ్రత్తగా చేసుకోండి అని చెప్తాను సో వాట్ ఐ వాట్ ఐ మీన్ టు సే ఈజ్ కరెక్ట్గా అలాగే చేయాలి వై అని ప్రశ్న వేస్తే ఇంక మీరు కర్మ చేయలేరు దెర్ ఈజ్ నో వై హ్యావ్ టు డూ ఇట్ సో డూ ఇట్ అలాగే చేయాలి అమెరికన్ మెథడ్ ఆఫ్ డూయింగ్ క్రియ యాక్షన్ కర్మ అమెరికన్ సొసైటీ వాళ్ళు బాగా సంపన్నులు సూపర్ పవర్ అని అంటూ ఉంటారు కదా ఎలా అయ్యారు సూపర్ పవర్ అలాగే ఎక్కడి నుంచి గాలుంచి వచ్చాయనుకుంటున్నారా సూపర్ పవర్ ఎలా అయ్యారో నాకు తెలుసున్నది నేను చెప్తున్నా అనండి వాళ్ళు ఏ పని చేసినా పెర్ఫెక్ట్గా చేస్తారు ఏ పని చేసినా ఆఖరికి చెడగొట్టినా కూడా పెర్ఫెక్ట్గా జరగడారు సో దట్ తర్వాత మళ్ళీ దాన్ని అనలైజ్ చేసుకునేప్పుడు ఏ బేసిస్లో ఏ స్టెప్ దగ్గర చెడిపోయిందో మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది కాబట్టి చెడగొట్టిన బంగిలు చేసినా కూడా అది క్లీన్గానే బంగీలు చేస్తారు తప్పిస్తే హ్యాఫ్ అథారిటీగా పాడు చేయరు కూడా ఏ పని చేసినా సరే కంగారు పడ్డం అన్నది వాళ్ళ వాళ్ళ వల్ల కాదు అంచేత ఎఫ్బీఐ వాళ్ళు వస్తుంది ఈ ఈ టెరరిస్ట్ అటాక్స్కి దానికి ఎఫ్బీఐ వాడు వస్తాడు ఈ సౌదీ అరేబియాలో ఈ టెరరిస్ట్ అటాక్ ఎఫ్బీఐ వచ్చిందిగా వాళ్ళు వచ్చారంటే ఈ లోకల్ పీపుల్ వాళ్ళ మెథడ్స్ ఆఫ్ వర్కింగ్ అంతా డిఫరెంట్ ఉంటుంది ఈ లోకల్ వాళ్ళు అంత పెర్ఫెక్ట్గా చేయలేరు వాళ్ళు ఎంత ఫైన్ కూంబు లేదో అంటారు చూడండి ఫైన్ నట్టు కూంబు శుభ్రంగా తరోగా చేస్తారు చేసి దేవుళ్ళు టేది క్రిమినల్ ఎవడు తప్పించకూడదు అందరినీ కొట్టుకుంటాం ఎవరు వదిలిపెట్ట వెరీ థరో ఎఫ్ఏక్కర్లేదు నేను కాఫీ కావాలనుకున్నా అన్నారనుకోండి Very thorough. They, they will give you కొంచెం warm coffee ఇస్తారు ఎందుకంటే మీ చేయి తాగుతుందేమో సపోజ్ you ఫీల్ దట్ యూ నీడ్ సమ్ వాట్ ఎక్స్ట్రా some సమ్ పీపుల్ వాంట్ సమ్ ఎక్స్ట్రా హార్ట్ కాఫీ వాళ్ళు సిక్స్టీ డిగ్రీస్ ఇస్తారు సపోజ్ యూ ఆస్క్ ఐ వాంట్ ఎ లిటిల్ ఎక్స్ట్రా హార్ట్ ఓకే ఐ గివ్ యూ సెవెంటీ డిగ్రీస్ ఓకే ఐ గివ్ They will give దే విల్ గివ్ Clear డిగ్రీ క్లీన్ ఏదైనా ఇంత ప్రెసర్ పాడు చేశారనుకోండి చిన్న కాఫీ చుక్క కింద పడ్డమో అలా అయిందనుకోండి ది పెర్సన్ బికమ్స్ జెటర్ మై గుడ్నెస్ ఐ మేడ్ ఎ మిస్టేక్ ఎవ్రీబడీ లుక్ సెట్ సరే వాట్ ఈజ్ యూ డూ వాట్ మ్యాన్ వాట్ మ్యాన్ అన్నదంటే అర్థం ఏంటంటే వాడు ఏదో పాడు చేశాడన్నట్టు సో ఈ విధంగా పెర్ఫెక్ట్ అంటే పెర్ఫెక్ట్ పబ్లిక్ వర్క్స్ ఉంటాయి రోడ్డు ఫుట్పాతులు రోడ్లు అవి ఎంత క్లీన్గా వాళ్ళు ఇంట్లో ఫ్లోరింగ్ వేసుకుంటే కూడా అంత జాగ్రత్తగా వేసుకోడు అలా ఫుట్ పోతు వేసిపోతుంది అంచేతనే సూపర్ పోవర్ కర్మ వాళ్ళు చేస్తే వాళ్ళే చేస్తారు వాళ్ళలో కొంతమంది పూజలు అవి చేస్తారు మన దగ్గర వేదాంతం అది చదువుకుని దక్షిణామూర్తి పూజ ఇది చేస్తారు అలాగే చేస్తారు ఎంత పెర్ఫెక్ట్గా చేస్తారంటే సో వాట్ ఐ సజెస్ట్ ఈజ్ కర్మ చేస్తే క్లీన్గా చేయాలి లేకపోతే ఏ కర్మ చేయద్దు మూల కూర్చోవడం లౌకిక కర్మలకు కూడా ఇదే రూలు ఎంత చేస్తే అంతే చేస్తాం అంతే చేసింది మటుకు క్లీన్ ఒక్క తప్పు ఉండకూడదు పుస్తకం వేసామనుకోండి ఏదైనా మన శ్రద్ధను దాటిపోయే మిస్టేక్స్ మిగిలిపోతే మిగిలిపోవాలి కానీ ఒకటో రెండో ఇక్కడ అక్కడ మన అశ్రద్ధ వల్ల మిస్టేక్ ఉంది అనే మాట వచ్చిందంటే తల తీసేసినట్టేది అంత పుస్తకాన్ని తయారు చేయాలి నేను పుస్తకాలు తయారు చేస్తూ ఉంటాను కాబట్టి ఆ మాట చెప్పానండి ఏదో కంగారు కంగారుగా పుస్తకాలు ప్రింట్ చేసేసి అలాగా చేయకూడదు చాలా మంది అలా చేస్తూ ఉంటారు ఒక ఆయన నేను అడిగాను ఏమిటంటే తప్పులు ఉన్నాయో అని అడిగేసాను ఉండబట్టలేక అంటే ప్రూఫ్ రీడర్ అలా చేసేది మీ ప్రూఫ్ మీరు రీడ్ చేయరా ఏమే అడిగాను అంటే నేను ప్రూఫ్ రీడింగ్ ఎక్కడ చేస్తానండి మంచి వేరే మీరు అనండి అంటే నేను చెప్పాను వ్యాసమహర్షి భాగవతానికి ప్రూఫ్ రీడింగ్ తానే చేసుకున్నాడండి అని చెప్పాను అంటే మీకెలా తెలుసుదిన్నాకల తీరీడం కదా ఆయనే అన్నాడు భాగవతంలో ప్రథమ స్కంధంలో హీ సెడ్ ఇట్ హీ హీ హ్యాస్ రెడ్ ది ప్రూఫ్ సుఖమహర్షికి బోధించి ముందు భాగవతాన్ని ప్రూఫ్ రీడింగ్ చేసుకుని బోధించాడు అలా ఉంది భాగవతం ప్రథమ స్కంధం తీసుకున్నాడు మీరు నేను చెప్తాను ఏ అధ్యాయంలో ఉందో ప్రూఫ్ రీడింగ్ చేస్తే ఏం చేస్తాడు పేరు కూడా ఆధర్ పేరు కూడా తప్పు రాస్తాడు ఎన్ యూ బిలీవ్ ఇట్ ఇంకోటి ప్రూఫ్ రీడింగ్ చేస్తే అలాగే ఉంటుంది ఆదిత్య హృదయం పుస్తకంలో తత్వ విదానంద సరస్వతి అయిన ఏ మిస్ అయింది అది ఎండ్లో ఏం మిస్ కాబట్టి పర్వాలేదు చెల్తా హిందీ స్పెల్లింగ్ అని నేను సరిపెట్టుకుంటాను అది మధ్యలో ఏ మిస్ అయింది అనుకోండి ప్రాబ్లం ఇంకోటి చేస్తే అలాగే ఉంటుంది వర్క్ మనం చేసిన దాన్ని క్లీన్ గా ఉంటుంది మనం చేసిన దాంట్లో కూడా ఒకడైనా ఒక మిస్టేక్ ఉంటుంది ప్రహృష్యమాన దగ్గర రోమన్ స్క్రిప్ట్లో షియా పడలేదు రోమన్ స్క్రిప్ట్లో సైన్స్ స్క్రిప్ట్లో అంతా క్లీన్గానే ఉంది ఓకే సెకండ్ ఎడిషన్లో వీ విల్ రెక్టిఫై అది అరడదన సార్లు చూసినా కూడా ఎందుకునో మిస్ అయిందంటే సో అలాగే ఏదైనా సుఖరాము మన చేతిలో లేని విధంగా ఏదైనా మిస్టేక్ అయితే పర్వాలేదు కానీ అశ్రద్ధ చేత నిరాదరణ చేత మిస్టేక్ అయిందంటే వాడు పుస్తకాలు రాయడానికి అర్హుడే కాదు అసలు ఒక అశ్రద్ధగా నిరాధారంగా మీరు కర్మం చేస్తే వాళ్ళు అట్లాంటిక్ సముద్రంలో వారేస్తారు తీసుకెళ్లి వాడిని అక్కడ కాంటినెంట్ మీద ఉండని ఎవరు అట్లాంటిక్ లో విసిరేస్తారు అంత క్లీన్గా వర్క్ చేస్తారు దేని ఫార్ ఆర్ సూపర్ పవర్ జర్మనీ జపాన్ సెకండ్ వరల్డ్ వార్లో సర్వనాశనం అయిపోయినా మళ్ళీ టుడే దే ఆర్ ఎకనామిక్ జయింట్స్ వై దెవర్ క్లీన్ గా చేస్తారు వర్క్ హాఫ్ హార్టెడ్గా చేయరు సో పబ్లిక్ వర్క్స్ మన దగ్గర పబ్లిక్ వర్క్స్ ఎలా ఉంటాయో తెలుసుకున్నా నేను చూసిన దాంట్లో సిమెంట్ తక్కువ వేస్తాడు హ్యాఫ్సార్డ్గా చేస్తాడు డిజార్గనైజ్డ్ గా చేస్తాడు అధ్యతనే అది కొద్ది రోజులు ఏపడికి పోతుంది పుష్కరాలు మొదలు కాకముందే చెడిపోయే వర్క్స్ పుష్కరాల కోసం చేసిన వర్క్స్ ఇంకా పుష్కరాలు పడిన రానే లేదు ఓ వర్షానికే అవంతా గడబిడై కూర్చున్నాయి ఒక వర్షం పడింది ఎనిమిది సెంటీమీటర్ల వర్షం పడింది ఎనిమిది సెంటీమీటర్ల వర్షం పడితే వాడు అంటాడు పుష్కాల ఇది అడ్డు వచ్చింది అంటాడు ఏమిటి అడ్డేట్ ఉంటే వీళ్ళు వేసినటువంటి బ్యాంకింగ్ ఇవే ఇవి ఉంటాయి కదండి ఇవన్నీ కూడా ఊడిపోయాయి అలా ఎవరు వేస్తే అలాగే మరి సో పబ్లిక్ వర్క్స్ మన దగ్గర చాలా పూర్వ్గా చేస్తారు వెరీ వెరీ అన్ఫార్చునేట్ మీరు గమనించారో లేదో నాకు గుర్తు ఒకటి లనోలో ఒక ఇంటర్వ్యూస్ కి ఏదో ఒక జాబ్ ఇంటర్వ్యూస్ కి ఏదో సమ్ థౌజండ్ టీచర్స్ తీసుకోవడానికో దానికో ఇంటర్వ్యూస్ కి టెన్ థౌజండ్ యంగ్ పీపుల్ ఇంటర్వ్యూస్ వస్తే ఆ బిల్డింగ్ బయట ఉంటారు కదండి బిల్డింగ్ బయట ఫుట్పాత్ల మీద వాటి